నెక్స్ట్ అన్నా ప్రజా ప్రజాయంతే యాశ్చ పృథివేగ శ్రిత అధో అన్నే నై జీవే అధైనద్యత అన్నగంహి భూతనాేష్టం తస్మాత్సముచ్యర్వం వైతేన్న మానువంతిన్నం బ్రహ్మోపాసతే -naam -naam ి భూతనా జ్యేష్టం తస్మాత్సముచ్యే అని జాయన్ జాత్యన్నేన వర్ధన్ శబ్ద ప్రథమ కోశీసమాప్త్యర్థి కాబట్టి మొదటి కోశం ఇక్కడ సమాప్తమైంది అని అర్థం ఇతి అని అన్నంలో నేను చూచాం కదా అట్లా ఇది ప్లీజ్ अन्ना वै प्रजा प्रजातेथिवीग्रिता భూమిని పృథివిని ఆశ్రయించుకొనున్నవే అవన్నీ కూడాను అన్నాత్ ప్రజా తాహకాశ్చ ఏవి అయితే పృథివీక్ పృథివీగశ్రుతాహ భూమిని ఆశ్రయించుకోనున్నాయో తాహ అవన్నీ కూడాను ఏవి ప్రజా అన్నాత్ ప్రజాయంతే వై ఇది అన్న బ్రహ్మోపాసన అన్నమయ్య కోసం కాబట్టి ఏవైతే ఈ యొక్క భూ మీకు కనిపిస్తూ ఇవన్నీ స్థావర జంగమాత్మకమైనటువంటి పురాణులన్నీ కూడాను అన్నము కలిగినవి అన్నము పుట్టినవి ఎందుకని అధ మరియు అధో అన్నేనైవ జీవంతి అధ ఏనత్ ప్లీజ్ అపియంతి అంతత అంతత అపియంతి అధ ఏనత్ అధ ఏనత్ అపి అంతత చివరగా ఇవన్నీ కూడాను అన్నవలోనే విలీనమైపోతూ ఉన్నాయి అపి విలీనంగాడు కాబట్టి ఎస్మాత్ అన్నగం హి భూతానా శ్రేష్టం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషం ఉచ్యతే కాబట్టి అన్నమయ్య కోసం గనక అన్నం నుంచి ఇస్తున్నాడు అంటే అన్నాద్వై ప్రజాహ ప్రజాయంతే యాశా ఏవేవైతే మీకు కనపడుతూ ఉన్నాయో స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణులన్నీ కూడా ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడాను అన్నం నుంచే ఆవిర్భవించాయి అన్నం వల్లనే ఉత్పన్నమవుతూ ఉన్నాయి అన్నం నుండే పుట్టాయి అంటే కార్యరూపంలో ఉన్నాయి అది ఎక్కడ కార్యరూపంలో ఉన్నాయి అంటే అన్నం కారణమైంది అన్నం కారణమైంది అన్నమయ్య కోసం ప్లీజ్ అన్నమేకోసం వివరణ అన్నం కారణమైంది ఇవన్నీ కూడాను కార్యరూపంలో మనకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఏదైనా కార్యం ఉన్నది అంటే కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేదు ఎప్పుడైతే అన్నరూప పృథివ్యాం కాబట్టి అన్నరూపంగా ఉండేటువంటి ఈ పృథివిలో స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణులన్నీ కూడా ఏవైతే కనపడుతూ ఉన్నాయో ఇవన్నీ కూడాను అన్నరూప కార్యంగా తెలుస్తూ ఉన్నాయి దేహాలు ఏ ఉన్నప్పటికి కూడాను ఇది కార్యరూపంలో ఉన్నాయి ఇప్పుడు కుండలు ఉన్నాయి అనుకోండి ఆ కుండల కార్యరూపంలో ఉన్నాయి మట్టి కారణమై ఉంది కాబట్టి కుండల కార్యరూపంలో ఉన్నాయి కనుక మట్టి కారణమై ఉంది దేహం కూడా కార్యరూపంలో ఉంది కనుక అన్నం కారణమై ఉంది ఎందువల్ల అన్నం వల్లనే పుడుతూ ఉన్నాయి అన్నం లేకుండా పుట్టేందుకు అవకాశం లేదు తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆహారం వల్లనే మనకి దేహాలు వచ్చాయి మనం ఆహారం తీసుకుంటుంటే పెరుగుతున్నాయి రేపు మళ్లీ ఇవి ఆహారంగా అయిపోతాయి అధ ఏనత్ అపియంతి అంతతహ చివరిలో అంతతహ అపియంతి మళ్ళీ అన్నం కానీ లీనమైపోతూ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మట్టిని తీసేసామనుకోండి కార్యం లేదు కొండ లేదు అక్కడ అందువల్ల ఆహారం కనుక లేకపోతే దేహం కూడా ఉండదు అంతే ఇంతవరకే కనుక ఆహారం ఉంటేనే దేహం ఆహారం లేకపోతే కృషిస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆహారం వలనే దేహం వచ్చింది దేహం కార్యరూపంలో ఉంది కాబట్టి ఇది అన్న వికారంగా తెలుస్తుంది అన్నమే ఈ దేహ రూపంలో మనకు కనపడుతున్నది అదే అన్న వికారం కాబట్టి ఏ ఆహారం అయితే మనం తీసుకున్నామో అన్నం దాని వల్లనే ఇది తయారైంది కనుక అన్నం కారణమయ్యింది ఇది కార్యమై కాబట్టి కార్యంలో కారణమే ఉంది కారణాన్ని తీసేస్తే కార్యం ఉండేందుకు అవకాశం లేదు కుండ కార్యరూపంలో ఉంది దానికి కారణం మట్టి ఉంది కాబట్టి మట్టి ఉన్నది అంటే ఉన్నది అంటే మట్టి ఉన్నది అని అర్థం కుండలో నుంచి కాబట్టి ఈ దేహాన్ని చూసినప్పుడు ఇది ఎందుకు అన్నమయము అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి మట్టి నుంచి ఎప్పుడైతే కుండ పుట్టిందో కారణం కుండ ఉన్నప్పుడు కూడా మట్టి ఉంది అందులో కార్యం ఉన్నప్పుడు కూడాను మట్టే ఉంది ఒకవేళ కార్యరూపంలో ఉన్నటువంటి కుండ రేపు పగిలిపోయింది అనుకోండి నామ రూపాలు పోయినవేమో గాని కారణం మాత్రం పోలేదు అండర్స్టాండ్ ఎందువల్ల కుండ పగిలింది కానీ పగిలిన కుండ ఉంది పోలేదు కుండ పగిలిపోయింది ఇది ఒక సెంటెన్స్ కుండ పగిలి పగిలిన కుండ ఉంది పగిలి ఎక్కడికో పోలే ఇక్కడే ఉంది ఆ ఉంది ఏది అస్థి అది అస్తి ఆ ఉన్నది ఆ ఉన్నది ఏదో యత్స్థి తత్సం ఏదైతే ఉందో అది సత్యం కాబట్టి కుండ పోయింది మిథ్య ఎందుకని ఒకప్పుడు లేనిదే ఎప్పుడు ఉన్నది మట్టి మధ్యలో వచ్చింది కుండ ఆదిలో లేదు అంత్యంలో ఉండబోదు మధ్యలో ఉంటే ఆదిలో ఏదైతే లేదో అంత్యములో ఏదైతే లేదో దేవికి ఆద్యంతాలు ఉన్నవో అది మిథ్యూ కాబట్టి కుండ ఎందుకు మిథ్య అంటున్నాము ప్రారంభంలో లేదు పగిలిన తర్వాత ఉండబోదు కొండకి ఆరంభము ఉన్నది అంత్యము ఉన్నది అది ఆడ తమాష కుండ లేకముందు ఆదిలో కుండ లేదు కుండ పగిలిన తర్వాత కుండ ఉండబోదు కానీ కుండ తయారైనప్పుడు మాత్రం ఎప్పుడైతే తయారైందో అప్పుడు ఆది అంతకు ముందు లేదు కట ప్రాక్ అభావ సరేనా ఇప్పుడు పగిలిన తర్వాత ఉండబోదు కానీ కుండకు మాత్రం ఆద్యంతాలు ఉండయి ఆద్యంతములందుకుండలేదు దేనికైతే ఆద్యంతములు ఉన్నవో ఏదైతే ఆద్యంతముల ఎందు లేదు కానీ మట్టి కాదు కుండ తయారు కాకముందు మట్టి ఉంది కుండ పగిలిన తర్వాత మట్టి ఉంది మృతికేత్యేవ సత్యం వాచారంభణం వికారో నామధేయం ఈ మట్టి ఈ కొండలో ఏవైతే పాత్రలు అంటున్నావో ఇవి కేవలం మనం వాచారంభణం కేవలం అంతా వాగార్భాటం ఇదంతా మనం ఉపయోగించుకోవడం కోసమే ఇది కొండ ఇది మూకుడు ఇది అది మరొకటి అని పేర్లు పెట్టుకుంటూ ఉండిన మట్టి పాత్రలో ఉన్నదంతా కూడాను ఎట్లాగైతే మట్టి అయ్యున్నదో కాబట్టి మృతికే సత్యం సత్యమైనటువంటిది మృతిగా అలా చూసినప్పుడు అన్నం సత్యం అదే అది తమషారోహం ఇది అధ్యారోహం ఎందువల్ల అన్నం వల్లనే వస్తు ఉంది గనక అయ్యా నువ్వెవరయ్యా నువ్వు నేను బ్రహ్మ అన్నావనుకో ఏం బ్రహ్మ అన్నం బ్రహ్మ ఇది ఇక్కడ తమష అన్నం బ్రహ్మ అన్నం బ్రహ్మ ఏంటి ఎస్ అన్నజహ అన్నాత్మ సిండి పుట్టాను అన్నాత్మ అన్నంగా ఉంటున్నాను దీంట్లో ఉన్నది అన్న ప్రళయోహం అహం అన్న రేపు అన్నంగానే మారిపోతాను తస్మాత్ అండ్ దిస్ తస్మాత్ దేర్ ఫోర్ ఇది కారణం ఎందుకంటే నేను అన్నం పుట్టానండి అంటే ఎవరిక్కడ ఈ అహం శబ్దార్థం ప్లీజ్ ఈ అహం నేనంటున్నాడే ఈ నేను దేహం అని మాట్లాడుతున్నాడు గనక దేహం అన్నం నుండి పుట్టింది కాబట్టి నేను అన్నం నుండి పుట్టాను కాబట్టి తల్లిదండ్రుల నుంచి నాకు దేహం వచ్చింది అంటే తల్లిదండ్రులు తీసుకునేటువంటి ఆహారం వల్ల నేను చూచాం అన్న రసమయం కాబట్టి వాళ్ళ నుంచి నాకు ఆ దేహం వచ్చింది కాబట్టి అని స్టే నుండి నేను పుట్టాను ఇప్పుడు ఇది అన్నంతోనే పెరుగుతుంది రేపు అన్న ప్రళయోహం అహం అన్న ప్రళయ రేపు అన్నంగానే నేను పారిపోతా ఉంటాను అపియంతి అంతత అపియంతి అది అక్కడ అధయనదీ అంతత అధనత్ అపియంతి అంతత చివరిలో లయించిపోతూ ఉంది అన్నంగానే కాబట్టి తస్మాత్ అన్నం బ్రహ్మ ఇది కాబట్టి అన్నమే బ్రహ్మము కాబట్టి అన్న వికారమే దేహం గనక అన్నమయ్యే కోశ ఇదే నేను ఇప్పుడు దీన్ని ఇది అధ్యారోపం ఎస్ నువ్వు అన్నమే నువ్వు ఇది చెప్పేది ఈ దేహము నువ్వేనంటున్నావు ఓకే కమ్మా ఓకే ఇది అధ్యారోపం నువ్వు ఎలా దేహం కాదో తెలియచేయాలి అన్నప్పుడు అపవాదం ఇక్కడ ప్రాణమయ కోశాన్ని ప్రవేశపెట్టాలి ప్రాణమయ కోశాన్ని ప్రవేశపెడితే అన్నమయ కోసం కాదు అని తెలుస్తుంది ఎందుకని నువ్వు ఇదన్నయ్య ఉండాలి ఏదన్నా ఉండాలి రెండో అవకాశం లేదు కాబట్టి అంతకన్నా అంతరంగ అంతరంగికంగా ఇంటర్నల్గా ఏదైతే పోతూ ఉందో బాఖ్యంగా ఇది తెలుస్తూ ఉండినా ఆంతర్యంలో ఏదైతే దేనికి కారణం అయ్యున్నదో దానివైపు తిరుగుతూ ఉన్నాడని అర్థం అయితే ఒక్కటి స్వామీజీ ఈ అన్నమయ్య కోశాన్ని అధ్యారోప అపవాద న్యాయం ద్వారా తొలగించడంలో ప్రయోజనం ఏంటి కిం ప్రయోజనం ప్రయోజనం కిం దేనికి అసలు ప్రయోజనం లేకుండా ఏ పని చేయం ఇక్కడేమిటి ప్రయోజనం అసలు నేను అన్నమయ్య కోసం కాదు అని తెలుసుకుంటే ఏమొస్తుంది ఏమిటో ప్రయోజనం తెలుసా ఒకటే సింపుల్ చిన్న ప్రయోజనం ఏమిటో తెలుసా అదే పెద్ద ప్రయోజనం ఇంతవరకు మన దేహానికి ఎవరైతే వేరుగా ఉండరు అంటే దిస్ పాయింట్ మన దేహానికి ఎవరెవరైతే వేరుగా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ బంధుమిత్రాలు ఉండారనుకోండి భార్య ఉందనుకోండి బిడ్డలు ఉండాలనుకోండి తల్లి ఉంది తండ్రి ఉన్నారు స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు వీళ్ళందరి అందు నేనే అనేటువంటి భావన కలిగి ఉన్నాం ఇదే వచ్చిన బాధ అందువల్ల వాళ్ళు సుఖంగా ఉంటే నేను సుఖీ వాళ్ళు దుఃఖంతో ఉంటే నేను దుఃఖిమాషంగా తిరిగిపోయిందో చూడండి అంటే మనం ఆనందపడడం అనేటువంటిది ఇతరుల మీద ఆధారపడి ఉంది నీ ఆనందమే కనుక ఇతరుల మీద ఆధారపడి ఉంటే వాళ్ళు మారిపోతూ ఉంటే మన ఆనందాలు కూడా మారిపోతాయి ఇది వచ్చిన బాధ ఈ ప్రపంచాలు ఎందుకు సుఖపడలేకపోతున్నాను తెలుసా ఎవరెవరినైతే మనం ప్రేమిస్తూ ఉన్నామో వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం వాళ్ళు బాగోలేకపోతే మనం బాగోలేకుండా పోతాం దీనికి దాని సంబంధమే లేదు సమానాధికారణం కూడా లేదు వాళ్ళ దేహాలు వేరే మన దేహాలు వేరే వాళ్ళు ఒక తోట పుట్టారు మనం ఒక సంబంధాలు పెట్టుకున్నాం ఇది మానసికమైనటువంటి సంబంధాలు ఇది రిలేటివ్ గా ఉన్నాయి పారమార్థికంగా ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఎటు చూచినా కూడాను కానీ పెంచుకున్నాం అదే అంటాడు అతను లేకపోతే నేను లేనంటాడు నువ్వు నువ్వు బ్రతకలేకపోతే నేను బ్రతకనంటాడు నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతానంటే అట్లా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఇంకెంత గౌరవం కారణం ఏంటో తెలుసా నేను ఇది ఇది అధ్యాస అతస్మింతద్బుద్ధి నేను కానిదాని ఎందు నేను అనే భావన అధ్యాస